కడికాణం తర్వాత అప్రో ఖల్వాహు జాగరిత ఏషాని పశ్యూసు స్వయం జ్యోతిర్భవతి ఇంకా ఇలా చెప్తున్నారు పెద్దలు అథో ఇంకా అనేక విషయాలను హఠాత్తుగా నిద్ర లేకపోర్వో అని చెప్పేసి ఊరుకున్నారా ఏమీ లేదు ఇంకా ఎప్పుడు చెప్తున్నారు పెద్దలు అవుతారు స్వప్నోభూత్వ అతిక్రాంతో మృత్యోపాని ఇది ఏడో మంత్రంలో అలా చెప్పారు ఏడో మంత్రంలో ఏమని చెప్పారంటే స్వప్నోభూత్వ మృత్యోహ రూపాన్ని అతిక్రాంత అని చెప్పారు అది మనం చాలా సార్లు అనుకున్నాము సహి స్వప్నో భూత్వా ఇమం లోకం అతిక్రాంతి మృత్యోహ రూపాన్ని ఆ ఆత్మ స్వప్నముగా అయ్యి మృత్యువు యొక్క రూపములను అతిక్ర అతిక్రమిస్తోంది మృత్యువు యొక్క రూపములంటే జన్మ మరణములు రాజవేదో అయ్యి గృహదారణ్యత జలమైన పరిస్థితులు అని చెప్పిన జనాలు గృహదారణ్యతని చదవడం మానేశారు మీరు ఏదైనా ఈ వేదంతా కోర్సులు ఉన్నాయనుకోండి త్రీ ఇయర్ కోర్సు ఫోర్ ఇయర్ కోర్సులు అవుతూ ఉంటాయి అక్కడెక్కడ బృహదారణ్యం పుస్తకాలు కూడా ఉండవు ఎందుకంటే ఎవరు పడతాడు ఏదైనా తెగింది ఏమంటే విజయలు తినేస్తారు తప్ప అతిపులను వెళ్ళం వినమంటే అనుభవించాడు ఇది అలాంటి అలా జతిలం అవుతుంది సో ఆత్మస్వప్నై శరీరేంద్రియ రూపమును మృత్యువుల రూపములను అతి ప్రమ్యువు యొక్క రూపములు మృత్యువు రూపు దాల్చి మన ముందు కంటి కనపడదు కనపడకమే పోవడమేమి కనబడుతూనే ఉంటాయి చూపించండి మాకు మృత్యువుని అంటే శరీరంలో ఈ శరీరము మృత్యువు యొక్క చక్కని ఒక రోగుతాయి ఎందుకంటే శరీరం మీరు శరీరంలో పుట్టులే ఉంటాయి మీ మృత్యువుని ఎక్కడైనా దర్శించాలంటే మీకు ఎక్కడ కనపడుతుంది మృత్యువు శరీరంలో కనపడుతుంది అలాగే ఇంద్రియాలలో కూడా కనపడుతుంది ఎలాగో తెలిసిన కాళ్ళు నడవడం మానేసే అనుకోవాలి కొంతమంది నడవడం మానేస్తారు ఒక ఆయన నడవడం మానేస్తారు నేను భిట్కు వెళ్ళాను ఆయన నడవడం మానేస్తాను నేను అన్నాను నడుస్తూ ఉండండి ఆయన అంటే కాళ్ళు నొప్పులు ఉన్నాయండి అంతేతడుస్తూ ఉండండి ఎందుకంటే నడుస్తూ ఉంటే ఆ నొప్పులు కుదిరితో ఉంటాయి నా అభిప్రాయం ఎలా నడిస్తే నొప్పులు తగ్గుతాయో తెలుసుకుని అలా నడుచుకోవాలి ఏవో కొన్ని ఎక్సర్సైజ్ చేసుకో మోకాళ్ళ తుట్టూ ఉండే మజిల్స్ గట్టి పడేటువంటి కొన్ని ఫిజియోథెరపీ నేర్చుకుని చెయ్యాలి ఇవన్నీ లేకపోతే మమ్మల్ని ముంచుతో ఉండాలి మీరు మీరే చూసి చేసుకోవాలి దిశ కాబట్టి మీరు అది నడుచుకో ఉండండి అంటే మోకాళ్ళ నొప్పులు ఉన్నాయండి ఆ తర్వాత డయాబెటీస్ కారణంగా నదాలలో కొంత నొప్పి కూడా ఉన్నది అంటే కాళ్ళ యొక్క నదాలను కూడా కోఆపరేట్ చేయవు అంటే చూడండి మీరు నడవడం మానేసి ఏ పరిస్థితి తీసుకొచ్చేదో మీరు నడుస్తూ ఉంటే ఉండదు పరిస్థితి కాబట్టి నడుస్తూ అని నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మృత్యు యొక్క రూపం ఏమిటో తెలిసిన అది నడవడం మానేస్తుంది అంటే నచ్చిపోయినట్టే కదండి కాళ్ళు ఖర్చు పడిపోయినట్టుగా నడవకుండా జరిగితే కాళ్ళు ఏమైపోయింది కాళ్ళు నేను ఒకళ్ళు చూశాను శరీరం అప్పటికే చాలా లాభైపోయింది అది దొద్దుగా ఉన్నది వయస్సు యొక్క కూడా ఉన్నది ఆ సోఫాలో అలా పోలబడి లాభం ఇలా కూడా కూర్చోడానికి శరీరం సహకరించు ఇలా కూర్చోవాలంటే కొంచెం కొత్త తలొస్తాయి కాబట్టి పిల్ల కూర్చో కారు దగ్గరికి వెళ్ళాలనుకోండి అతి కష్టం మీద లేచి నా రోజులు వేసి కారులో పోవాలంటారు ఎవరో కూర్చోబెట్టాలి కార్లో కారులో ఎవరో తెలిపాలి అలా తయారు కావాలి అంటే దాని అర్థమేంటి కాళ్ళు పోయాయి మృత్యువు యొక్క రూపం చెవి బ్రహ్మదేవుడు వచ్చేసి ఇంకా వినపడదు అంటే చెవి మృత్యువు యొక్క రూపము ఇంద్రియనులన్నీ కూడా మృత్యువు యొక్క రూపములు శరీరము మృత్యువు యొక్క రూపము వీటన్నిటినీ వీరు దాటి వేసుకున్నాడు ఎప్పుడు నిద్రలో ఇవన్నీ జాగ్రత్త వస్తువులోనే ఉంటాయి అని ఏడో మంత్రంలో చెప్పాడు తస్మాత్ స్వప్నే స్వయం జ్యోతిరాత్మ ఇప్పుడు కన్నుతో చూస్తున్నాడు అన్నప్పుడు సూర్యుడు జ్యోతి చెవితో వింటున్నాడు అంటే శబ్దము జ్యోతి అని ఇన్ని ఇన్ని జ్యోతులు జాగ్రత్త సంకీర్ణమైపోయి ఉన్నాయి కాబట్టి ఆత్మ జ్యోతి అనే విషయం మనకి జాగ్రత్త స్పష్టంగా తెలియట్లేదు వీడు స్వప్నంలోకి వెళ్ళేప్పుడు ఈ మృత్యువు యొక్క రూపములను అన్నిటినీ దాటేశాడు శరీరాన్ని దాటేశాడు ఇంద్రియాలను దాటేశాడు మనస్సును దాటేశాడు అయినా ప్రకాశిస్తూనే ఉన్నాడు స్వప్న ప్రపంచాన్ని ప్రకాశింపజేసుకున్నాడు కాబట్టి స్వప్నంలో ఆత్మస్వయం ప్రకాశము అనే విషయం సుస్పష్టంగా మనకి తెలుస్తోంది అనే విషయాన్ని కూడా మనం చెప్పుకున్నాము దాని కంటిన్యూషన్ మంత్రం మీరు చాలా ఓపెట్టు పడ్డారు చాలా ఓపెన్ దీన్ని వాయిదా వేసి వేసి వేసి ఈ బ్రాహ్మణం చెప్పడం చికాకైన విషయం అని గ్రహించి ముందే నేను దూరంగా చెప్ప పెట్టలేదు కాదు చెప్పి తీరాలి అనేటువంటి పరిస్థితి వచ్చినప్పుడు సంగ్రహం సంగ్రహం చేయకపోతే అది మరీ ఇబ్బందికరంగా ఉంటుంది దీనికి కూడా మీరు ఉపయోగపడితే కానీ ఇది ముందుకు సైన్యం వ్యవహారం కాదు అదో ఇంకా పెద్దలు ఏమంటున్నారంటే జాగరిత దేశ ఏవ అష అంటే ఇప్పుడు మనం స్వప్నాన్ని గురించి మాట్లాడుతున్నాం ఈ స్వప్న ముందు చూసారు ఇంకొక స్థానము అని మీరు అన్నప్పటికీ వాస్తవంలో పెద్దలు ఏమంటున్నారంటే ఇది జాగరిత స్థానమైన అంటున్నారు ఎందుకంటే వీడు జాగ్రత్త వ్యవస్థలో ఏ ఏ వాసనలను సంపాదించుకున్నాడు అదే రీసైక్ల్ అయితే ఉంటారు రీసైకిలింగ్ తప్ప ఏమీ లేదు కాబట్టి మీరు ఏమని చెప్పచ్చు స్వప్నము జాగరిత స్థానమే అంటే అంటే జాగ్రత్త అవస్థలో ఉన్నవే స్వప్నంలో కనబడతాయి కాబట్టి నిన్న రాత్రి కళలో మీ గురువు గారు కనబడతారనుకోలేదు ఆయన ఎక్కడి నుంచో ఆయనంతటా ఆయన మిమ్మల్ని అనుగ్రహించడం కోసం వచ్చిన గురువు గారా లేక జాగ్రత్త అవస్థలో మీకు తెలుసున్న గురువు గారా జాగ్రత్త అవస్థలో గురువు గారే వచ్చారు అంతే తప్ప ఆయన అంత దానికన్నా జాగ్రత్త మీ జాగ్రత్త వ్యవస్థకి సంబంధం లేకుండా ఇంకెక్కడో ఉన్న గురువు గారు వచ్చారనే మాట కలవ దేవుడు నేను చాలా సార్లు చెప్పారు మళ్ళీ దేవుడు కలలో వచ్చాడు అంటే ఆ దేవుడు మీ మనస్సులో జాగ్రత్త మీ మనస్సులో వాసన రూపంగా మంచి వాసనది దుష్ట వాసన ఏం మంచి వాసన కాదు స్టిల్ వాసనారూపంగా ఉన్న దేవుడే నీకు కళలో వచ్చాడు దేవుడు కళలో కనపడి నాకు వ్రతం చేసి పెద్ద కుంభం ప్రసాదాన్ని కుంభంగా పోసి నువ్వు నాకు నవ్వు చెప్పాడు దాని అర్థమైతే ఆ దేవుడు ఎక్కడి నుంచి ఆ కుంభం మాట ఎక్కడి నుంచి అది దేవుని మనస్సు వంటి మీ అయితే మీ మనస్సులో వచ్చే మీ మనస్సులోకి వచ్చిందా మీరు ఆలోచించారు ఈ స్థల పురాణములను అన్నిటినీ డిస్మిస్ చేసారు ధైర్యం ఉండాలి మీకు అదే అంత పని మా వల్ల కాదంటే మీరు యువర్ థాట్ ఇన్ వెబ్ ఆఫ్ యువర్ బిలీఫ్ అండ్ యూ కెన్ ఎవర్ కమ్ టు మీరు ఈ ఈ ఫాల్స్ హుడ్ అంత డిస్మిస్ చేసేస్తే మరి ట్రూ మీరు ఈ ల్యాండ్ ది ట్రూ ఈ ఫాయిల్ యువర్ సెల్ఫ్ సిటింగ్ ఇన్సైడ్ ది ట్రూ కాబట్టి ఆయన పాపం ఎవరు యోగ్య కర్మికంఠ గడుపుతున్న మహాయోగి ఆయన ఇప్పుడు నేను చెప్పిన మాత్రమే ఆయన వంద సంవత్సరాలు కట్టారు ఆయన ధైర్య సాహసాలను మీరు నేర్చుకోండి ఎంత ధైర్యం గనుకుంటే అవి చందగలుగుతారు సో మచ్ మీరు గమనించండి పండిత లోకంలో మీకు కావ్యకంఠ గణపతి నుండి పేరు ఉందా అసలు అనుకో కారణం ఏంటంటే పండిత లోకము వాళ్ళందరినీ కూడా అటువంటి మహాత్ముని దూరం పెడతారు నాటి ఎలా గణపకం కొంచెం స్వామిజీ శంకరాచార్యవాళ్ళు ఇచ్చినప్పుడు ఆయన అమ్మ వీళ్ళు నాకు శంకరాచార్య వాళ్ళు ఇస్తున్నారు కనుక నేను దాన్ని తీసుకుంటున్నాను బికాస్ నార్మల్ గా నాకు ఇవ్వడానికి వీళ్ళు లేదు దండక మండలాలు వాళ్ళు ఇస్తారు నా లాంటి దృగం లేదు గత వరకు వాళ్ళు ఇవ్వరు ఎందుకంటే వాళ్ళు నిన్నే చెప్పేశారు మీరు దండక మండలాలు లేని వాళ్ళు దేశాధనం చేస్తాడు కాబట్టి వీడు పార్టీ అని వాళ్ళు ముందే నిర్ణయం చేసి కూర్చున్నారు వాళ్ళు ఇచ్చారంటే అంటే వాళ్ళలో చిన్న పరివర్తన వచ్చింది దాన్ని మనం సపోర్ట్ చేయడం కోసం నేను ఒక ప్రయోజనం నేను మహామహోపాధ్యాయు అలాగే చూసుకున్నాను ఇప్పుడు లేకుండా నాకు మహామహోపాధ్యాయుడు లోపొస్తుందని నేనేం చూసుకోలేదు నా లక్షణం చూసి వీళ్ళు అందరూ పక్కన పెట్టారనే సత్యాన్ని గమనించి కొంతమంది సపురుగా వీళ్ళు He, be brought into the, the field. He is sitting there on He, you అని వాళ్ళు అనుకుని కొంతమంది సహోదయుల వల్ల అనుకున్నారు అనుకుని ప్రపోజిషన్ పెట్టడం దాని మీద వాళ్ళు రీసెర్చ్ చేసుకుని ఇన్వెస్టిగేట్ చేసుకుని నాట్ ఇగ్నోర్ అనిపిచ్చారు అందుకోసం నేను వెళ్ళి తీసుకున్నాను లేకపోతే ఈ జిందుకు మనం రక్షిస్తుందా కడుపులో బొట్లు వస్తే ఈ మహామహోపాధ్యాయులు ఉపయోగపడుతుందా కడుగులో బోట్లు వచ్చే మహామహోపాధ్యాయం ఏం చేస్తుంది చిన్న టాబ్లెట్ ఉంటావు ఆ టైంలో చిన్న హెల్ప్ చేసి పని మనిషి పనివాడో ఎవడో వర్కర్ ఎవడో వాచ్మెన్ లో ఉంటాడు చిన్న సర్వీస్ చేశాడు ఇట్ ఈస్ సెన్ టైమ్స్ మోర్ వాల్యూబుల్ ధ్యాన్ తీసుకోవాలి కాబట్టి కావ్యకంఠ జరుగుతుంది అనేటువంటి వారిని పక్కన వచ్చే వాళ్ళు సమాజం ఎంతో దోషమవుతుందని అంచేతనే సమాజం అజ్ఞానంలో కల్పనలలో కూరుకుపోయింది కారణం ఏంటంటే కావ్యకంఠ జరుగుతున్న మహాత్ముని పక్కన పెట్టారు బ్రావణ మహర్షిని మాత్రమే వచ్చారు ఎనివే మళ్ళీ కమింగ్ బ్యాక్ టు ది పాయింట్ జాగరితేషవ అస ఈ ఆత్మకి ఈ స్వప్నము జాగరిత స్థానమైన రీసైకిల్ అవుతోంది అంతకంటే కాదు ఎందుకో తెలుసు నా యాస్ యాని ఏ జాగ్రత్ పశ్యతి జాగ్రత్ పశ్యతి అంటే జాగ్రతి పశ్యతిహితం పదం ఏ విషయములను వీళ్ళు జాగ్రత్త వస్తువు చూసుకున్నాడు తాని సుక్త పశ్యతి అని వస్తుంది పశ్చిమ నిద్రపోయి మళ్ళీ వాటినే చూసుకున్నాడు కాబట్టి కొత్తగా చూసుకున్నది ఏమీ లేదు కానీ తేడా ఎక్కడ వస్తుందో తెలుసు జాగ్రత్తలు వస్తున్న వీళ్ళు ఏ విషయములలో చూసుకున్నారో అప్పుడు జ్యోతి ఏది అంటే చెప్పడం కష్టం సంకీర్ణంగా ఉంది సూర్యుడు చంద్రుడు అగ్ని శబ్దార్థులు ఇన్ని ఉన్నాయి ఆత్మ కూడా ఉంది కాబట్టి ఆత్మయే ప్రకాశంగా చేస్తుంది చెప్పడానికి కష్టం జాగ్రత్తలో బయటని చూస్తున్నాడు వాటినే స్వప్నంలో చూస్తున్నాడు అంటే జాగ్రత్తలో శబ్దాదులను విన్న రూపాలను చూశాడు సూర్యుడు వల్ల చంద్రుడు వల్ల అగ్ని వల్ల చూశాడేమో స్వప్నంలోకి వెళ్ళి అన్న రూపాలను చూశాడు సూర్యుడు లేడు చంద్రుడు లేడు చూశాడు ఆత్మ చూశాడు సూర్యుడు చంద్రుడు అగ్ని లేదన్నా లేకున్నా ఆత్మ యొక్క ప్రకాశంలో స్వప్న రూపాలను చూశాడు అంటే సూర్యుడు అగ్ని చంద్రుడు ఉన్నప్పుడు కూడా రూపములను ఆత్మ యొక్క ప్రకాశంలోనే చేస్తున్నాడు అంటే అని సిద్ధం కాబట్టి అక్క అంటే ఈ స్వప్నమునందు అయం ఈ ఆత్మ స్వయం జ్యోతి అయం పురుష ఈ పూర్ణ ఆత్మ స్వయం స్వయం ప్రకాశము అభిపొనది అనే విషయం స్పష్టమవుతోంది అలా కాకుండా జాగ్రత్తలో చూసిన దానికంటే కంప్లీట్ గా కొత్త వాటిని స్వప్నంలో చూసేదనుకోలేదు అప్పుడు వీడు స్వప్నంలో వీడికి ఎవరో చూపించేది కాబట్టి చూసేయడని చెప్పాల్సి అప్పుడు వీడు స్వయం ప్రకాశ స్వరూపుడు చెప్పడానికి అవకాశం ఉండదు అథో అపీ అథో అంటే అపి ఇంకా ఏమంటే ఖలు అన్యే ఆహు సంధి చేస్తే అన్య ఆహుహో అవుతుంది అదే తప్పనుకోకుండా మీరు విడదీస్తే అన్యే ఆహు ఇంకా కొంతమంది అంటే దుర్భిషజ్యం హాస్మై భవతి చెప్పారు పెద్దలు ఆ పెద్దలే ఇది చెప్పారని అనుకోర్లా ఇంకెవరో పెద్దలు మహాత్ములు ఈ విషయాన్ని చెప్తున్నారు అస్తి అంటే ఆత్మకి ఏష ఇది ఇది జాగరిత స్థానమే అని మనం ఇది అంటే ఏమిటి య స్వప్న మనం పైనుంచి చెప్పుకొస్తున్నాం కదా ఏ స్వప్నము గలదో అది ఈ ఆత్మకి జాగరిత స్థానమే సంధ్యం స్థానాంతరం ఇహలోక పరలోకాభ్యాం అంటే ఇంతకు ముందు ఏం చెప్పారంటే ఇహలోకాన్ని వీడు తయారు చేసుకున్నాడు అహలోక వాసనలతో పరలోకాన్ని తయారు చేసుకున్నాడు అని చెప్పారు ఇహలోకము అంటే ఈ జీవితం పరలోకము అంటే ఇక్కడ ప్రాణాలు వదిలిపెట్టి వీడు పొందే స్వర్గాదిలోకము మామూలుగా అందరికీ తెలుసుకున్న ఆ సందర్భం ఇంతకు ముందు ఏం చెప్పారంటే రాత్రి నిద్రపోయి వరకు ఇహలోకం నిద్రపోయి స్వప్నం చూసుకుంటే అది పరలోకము అని కూడా చెప్పారు ఏమండి ఇప్పుడు వీడు స్వప్నం చూస్తున్నాడు స్వప్నానికి ఒక పేరు సంధ్యం అని పేరు ఈ పేరు మీదనే మీకు బ్రహ్మసూత్రంలో ఒక అధికరణం కూడా వెళ్ళాలి సంధ్యం స్వప్నస్థానానికి స్వప్నస్థానం నపుసులింగం తీసుకోండి సంధ్యం సంధ్యం మాట ఎలా వచ్చిందంటే భవం అదే స్త్రీలింగ శబ్దం అనుకోండి సంధ్యా అని పెట్టాల్సి ఉంటుంది నపుసులింగం సంధ్యం పుల్లింగం అయితే సంధ్య సంధ్యావందనము అంటే ఇలాగే వచ్చింది నమస్కారం లేదు ఎప్పుడు చేసే నమస్కారం అది సంధ్యా సమయంలో చేసి నమస్కారం సంధ్యాకాలంలో చేసే నమస్కారం ఓకే కాబట్టి సంధ్య అంటే అక్కడ అర్థం ఏమిటో సంధ్యం అన్నా అంటే అర్థం అయితే లింగ భేదము సంధ్యమంటే సంధ్య అంటే అర్థమేమిటి పొగలు అయిపోయింది రాత్రి మొదలవుతుంది ఆ పొగలకి రాత్రికి మధ్యలో సంధికాలం సంధి సంధ్యప్పుడు కూడా కొంత శ్రేషణ ఆక్రమిస్తుంది రైలు పట్టాలని వెల్డ్ చేస్తారు ఇక్కడతో ఈ రైలు పట్టా పూర్తి ఇక్కడి నుంచి ఈ రైలు పట్టా బిగురవుతుంది మధ్యలో వెల్డింగ్ మెచ్ డిస్టెన్స్ అది వంద మీటర్లు ఇది వంద మీటర్లు పాయింట్ టెన్ సెంటీమీటర్స్ వెల్డింగ్ మెచ్ ఆ రకంగా పదకొండు గంటలు పొగలు పన్నెండు గంటలు పొగలు పదకొండు వందల గంటలు రాత్రి అరగంట సంఘం ఈ స్వప్నాన్ని ఏమన్నారు అంటే సంధ్యం అన్నారు స్వప్నాన్ని సంధ్యం ఎందుకని నిద్రపోతున్నాడు అంటే మనస్సు పూర్తిగా స్తబ్దంగా పడి ఉంది జాగ్రత్త వస్తులోకి వచ్చాడు మనస్సు ఇంద్రియములు ఫుల్ స్థిందని చేస్తున్నాయి ఈ రెండింటికి మధ్యలో హాఫ్ డే స్వప్నం ఉన్నది మనస్సు పూర్తిగా నిద్రలేచినట్టు కాదు పూర్తిగా నిద్రపోతున్నట్టు కాదు మధ్యలో ఉంది కాబట్టి స్వప్నానికి సంధ్యస్థానము అని పేరు ఇప్పుడు ఈ సంధ్యస్థానం అది వీధి చేతనే చేయబడిన ఇహలోక పరలోకములలో ఒకటే ఒకట అలాంటిదంటారా లేక ఎంటైర్లీ న్యూ థింగ్ అని ప్రశ్న ఇప్పుడు పరలోకంలో వీళ్ళు స్వర్గంలో భోగాలు అనుభవిస్తున్నాడు అనుకోండి ఆ భోగాల్ని వీడు ఇంద్రుడికి రికమెండేషన్ చేస్తే వచ్చినవా లేకపోతే వీళ్ళు తయారు చేసుకున్నవాళ్ళు వీడు తయారు చేసుకున్నవా వీళ్ళు తయారు చేసుకోకుండా ఏ భోగాలు రావండి వీడు చేసుకోవటం ఎందుకంటే పెద్దలు ఏమన్నారంటే యుజర్వ్ మోర్ దాన్ యూ డిజైర్ మీరు డిజైర్ చేయడానికంటే డిజర్వ్ చేసుకోవటం మనకి మీకు ఏదైనా కారు నడపాలి అని కోరుకుందనుకోవాలి కారు నడపడానికి కావలసిన అర్హతలన్నీ నువ్వు సంపాదించుకోవాలి యూ డూ దాట్ డోంట్ డెజైర్ నాకు కారు ఉంటే బాగుండు నాకు కారు ఉంటే బాగుండు అని అనే డెజైర్ అనవసరం దగ్గర కష్టముడు చదువుకుని మంచి ఉద్యోగం సంపాదించి డబ్బులు బాగా డబ్బులు బాగా సంపాదించి కారు కొనుక్కునే ఆర్థిక పరిస్థితిని నీకు నువ్వు తయారు చేసుకోవాలి అప్పుడు ఈ కారు అమ్మేవాడు నీ వెంట పడతారు కానీ వాళ్ళు ఏం చేస్తారంటే ఏ ఏ కంపెనీలో ఏ ఏ ఆఫీసర్లు ఉన్నారో లిస్టులన్నీ రాసుకుంటారు రాసుకుని వాళ్ళ ముందుకు వెళ్తూ ఉంటారు మీరు ఒక తీసుకోండి కారణం అక్కర్లేదంటే మీరు డబ్బులు లేదు అక్కర్లేదు తీసుకోండి కాబట్టి వాళ్ళు క్లర్క్ లేకపోతే క్యూను వాళ్ళ లిస్టులు తీసుకుని అడగరు వాళ్ళ లిస్టులు అన్ని తప్పించి అయా మీరు అడగరు ఎందుకంటే యూ డిజర్ బిఫోర్ యూ రిజైడ్ కాబట్టి ఇక్కడ నేను ఏదో డైగ్నసైన పాయింట్ని పరలోకంలో మీరు పొందే సర్వము మీరు తయారు చేసుకున్నదే కాబట్టి పరలోకము మీ కంటే లేదు మీలోనే వాసన రూపంగా పరలోకం ఉంటుంది అది అక్కడ ప్రకటమవుతుంది మీరు అక్కడికి వెళ్ళాక అలాగే సంధ్యం కూడా మీ లోపల పరలోకము వలె ఇహలోకం మీలోనే ఉంది పరలోకం మీలోనే ఉంది అలాగే ఈ సంధ్యం అంటే స్వప్న స్థానము కూడా మీ అందేగలదు అంతే తప్ప ఇదో కొత్తగా మీకోసం మీరు తయారు చేసుకున్న ఇహలోక పరలోకముల కంటే విలక్షణమైనది డిఫరెంట్ వ్యతిరేక్తమైనది కొత్త లేదో మీరు అనుకోవద్దు ఎందుకంటే మీరు జాగ్రత్త వ్యవస్థలో చూసిన వాటిని స్వప్నావలో చూస్తూ ఇంకా ఎంత స్పష్టంగా చూస్తున్నారు ఇప్పుడు మీరు స్థల పురాణాలను ఇంకొకసారి మీకు గుర్తు చేస్తాను వాటి పరిస్థితి ఏమిటో మీకు అర్థమంది కదా దేవుడు కనపడి నాకేమో అక్కడ వారు పెరుగు సరిగ్గా అందట్లేదు నువ్వేమో వాటి ఏర్పాటు చేయమని చెప్తుందా దేవుడు అలా చెప్తాదా వీడి వాస్తనాలు అలా ప్రకటమవుతున్నాయి దాని ముఖం చూస్తే ఇప్పుడు కొన్నింటికి వాటి ముఖం మీదే రాసి ఉంటుంది ఇట్ ఈస్ లైక్ ఓకే మంచి గొప్ప విషయం చెప్పారు మీరు కళ వీడితే కళలో రీసెర్చ్ అయ్యే తప్ప కొత్తదేమీ లేదు సరే ఒప్పుకున్న మహాశయ ఇంతకీ దాని వల్ల ఏమైనట్టుంది ఓకే కళలో రీసెర్చ్ ఇవాళ పాఠంలో మనం ఏం చేసుకున్నామంటే కళలో జాగ్రత్తల విషయాలే వస్తాయి తప్ప కొత్తవేమీ కావు అని తెలుసుకున్నాము టేక్ హోమ్ మెసేజ్ ఏమైనా ఉందా అక్కడితో అయిపోయిందా మీ పాత్ర అయ్యా జాగ్రత్త ఉన్న విషయాలే స్వప్నావస్థలో రీసైకిల్ అవుతాయని మీరు అన్నదే యథార్థం అనుకోండి మేము మీతో అర్వ్యూ చేయం అలాగే అనుకోండి ఇది ఏమం మనం తెలుగులో అనువాదం చెప్పుంటారా దాని వలన ఒరిగేది ఏమున్నది అది తెలుగులో అనువాదం కింఛాత సో హిందీలో చెప్పాలంటే ఇష్టహంకో క్యా హోతా హై చెప్పవతి కంగారు పడుతూ మనకు జాగ్రత్తగా వినమాయా అలాగే తెలుసుకోవటం వల్ల ఏమిటి లాభం వస్తుందో నేను చెప్తాను నువ్వు విను జా జాగరిక దేశ అయం స్వప్న సదాయమాత్మా హర్యకరణే ద్యోతం వ్యావృత్త తైహిశ్రీభూత జాగ్రత్త స్థానమే స్వప్న స్థానం అవుతోంది అని మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో అప్పుడు మనకు ఒక విషయం నిర్ధారణ అవుతుంది ఏమిటంటే తదా ఆ జాగ్రత్త అవస్థ ఎందు ఈ ఆత్మ దేహము ఇంద్రియముల నుండి సపరేట్ అయి లేదు వాటి నుంచి విత్డ్రా అయి లేదు నా వ్యావృత్త ఎందుకని తై నిష్క్రీభూత వాటితోటి కలిసిపోయి ఉన్నది ఇక్కడ ఏం చేశారంటే స్వప్నము జాగ్రత్త కంటే భిన్నము కాదని స్వీకరిస్తే ఏమగును అట్లే అయినచో ఏ మొగునో వినుము అంటే స్వప్నము జాగ్రత్త కంటే భిన్నము కాదు అని నిర్ధారించడం వల్ల ఏమవుతుందో విను స్వప్నం అనగా స్థానమే అయినచో అప్పుడు ఈ ఆత్మ దేహేంద్రియములతో కలిసిపోవనే గాని వాటి విలక్షణముగా ఉండదు అనగా ఆత్మ స్వయం ప్రకాశము కాదు ఇక్కడ ఇద కాంప్లికేషన్ ఉంది కాంప్లికేషన్ ఉంది ఇది జతిలో ఉంది అంత గమ్మని జతులు అవదు గొప్పకి పట్టాలి ఈ విధముగా ఆత్మ స్వయం ప్రకాశము కాదని నిర్ధారించిటై ఇతరులు ఈ ఆత్మకు ఈ స్వప్నము జాగ్రత్త స్థానమే అని స్వప్నము జాగ్రత్త స్థానమే అడుగుతాందు వారి హేతువును కూడా ఇప్పుడు చెప్పారు లోకములో జను జాగ్రత్త స్థానంలో ఏనుగు గుర్రము మొదలైన ఏ వివిధ పదార్థములను చూసినో వాటిని నిద్రించినప్పుడు కూడా స్వప్నంలో చూసును ఈ వాదము తప్పు ఎక్కడికైతే ఇంజేతనే ఓపిక పట్టండి సో ఇది అథోల్ వాహుహు అని చెప్తున్నారే ఎవరో అని ఆ దాన్ని ఖండించబోతున్నారు అనమాట ఇలా చెప్తున్నారని చెప్పి తదు అసత్ ఖండించబోతున్నారు కొంచెం ఓపిక పట్టండి అథో నష్ట జ్యోతిరాత్మా మనం పైన చాలా విస్తారంగా ఏమని నిరూపించినామంటే ఆత్మస్వప్నావస్థయలు స్వయం ప్రకాశము నిరూపించారు అథో ఖల్వాహు దానికి విరుద్ధంగా కొంతమంది ఇలా చెప్తున్నారు వాళ్ళు దాన్ని ఖండించడం కోసం చెప్తున్నారు ఏమని ఏమయ్య జాగ్రత్త దేశం ఎత్తిదో స్వప్నస్థానము అట్టిది జాగ్రత్త దేశంలో ఆత్మ ఇంద్రియములతో మిగతా జ్యోతిష్యులతో కలిసిపోయి ఉన్నది కానీ విడిగా ఏమీ లేదు కాబట్టి జాగ్రత్త స్థానంలో ఆత్మ స్వయం జ్యోతి అని చెప్పడానికి వీలు లేదు ఎందుకంటే సూర్యుడున్నాడు చంద్రుడున్నాడు అగ్ని ఉంది శబ్దముంది రూపం ఉంది గంధం ఉంది ఇన్ని జ్యోతులు ఉన్నాయి మనస్సు ఉంది ఇవన్నీ జ్యోతులే కన్ను ముక్కు చెవి వాటితోటి కలిసిపోయి ఆత్మ కాబట్టి జాగ్రత్త స్థానంలో ఆత్మస్వయం ప్రకాశము నువ్వు చెప్పగలవా చెప్పలేదు అది మీరే అన్నారుగా అన్నమాట మరి ఇప్పుడు జాగ్రత్త స్వప్నంలో ఆత్మస్వయం ప్రకాశము అని మీరు అంటున్నారు జాగ్రత్త స్థానంలో స్వయం ప్రకాశము కానీ ఆత్మ స్వప్నంలో హఠాత్తుగా స్వయం ప్రకాశం ఎలా ఎందుకంటే మీరే చెప్పారు కదా జాగ్రత్తమే రీసైకిల్ అవుతుందా స్వప్నంలో నువ్వు కాబట్టి జాగ్రత్తమే స్వప్నంలో రీసైకిల్ అవుతున్నప్పుడు జాగ్రత్త స్థానంలో స్వయం ప్రకాశము కాని ఆత్మ హఠాత్తుగా స్వప్న స్థానంలో మాత్రం స్వయం ప్రకాశం ఎలా అవుతుంది అని కొందరు అంటున్నారుమాచక్ష అంటే జాగ్రత్త స్థానము స్వప్న స్థానము ఒక్కటియే అనే విషయాన్ని నిర్ధారించడం కోసం వాళ్ళు హేతువుని చెప్తున్నారు ఏమని జాగరిత దేశ స్వప్న హేతుమాచక్షతే జాగరిత దేశత్వే అంటే స్వప్నము జాగరిత దేశమే అభుటయందు స్వప్న జాగరిత దేశం ఆచక్షతే స్వప్నస్థ జాగరిత దేశ స్వప్నము జాగరిత దేశమే తేడా ఏమీ లేదు అని చెప్పుకలో వాడు హేతు అని జాగ్రత్ పశ్యతిప్ దాయత్ హస్దీని పదార్థా జాగ్రత్త జాగరితదే పశ్యతికిక తానితో పశ్య ఏనుగుర్ర మొదలైన వస్తువులను జాగ్రత్త జాగ్రత్త స్థానము లౌకికుడు చూసుకున్నాడు లౌకికుడు అంటే లోకంలో ఉండే జనుడు చూసుకున్నాడు వాటినే ఆ జనుడు నిద్రపోయినప్పుడు కూడా స్వప్నావస్థలు చూసుకున్నాడు కాబట్టి జాగ్రత్త స్థానం ఇప్పుడు మీరు జాగ్రత్త వాటిని అన్నింటినీ స్వప్నంలో చూస్తున్నారు అంటే జాగ్రత్త అవస్థకి స్వప్నం కంటిన్యూటీ అయింది తప్ప సపరేట్ ఎక్కడైంది సపరేట్ కాలేదు జాగ్రత్త అవస్థలో జాగ్రత్త అవస్థలో ఆత్మ స్వయం ప్రకాశము కాకుండా మిక్స్డ్గా ఉంది కదా కాబట్టి స్వప్నావస్థలో హఠాత్తుగా స్వయం ప్రకాశం ఎలా ఉంటుంది అక్కడ కూడా మిగతా వాళ్ళతో మిక్స్డ్ తప్ప స్వయం ప్రకాశం చెప్పడానికి వీలు లేవు అని అంటున్నారు ఆ వాదము తప్పు ఎందుకు తెలుసునా ఇంద్రియోపద జాగ్రత్త స్థానమే స్వప్నస్థానము అని ఐడెంటిటీ చెప్పడానికి వీర్లేదు జాగ్రత్త స్థానంలో చూసిన వాటినే స్వప్న స్థానంలో చూస్తానన్నది కరెక్టే కానీ దాన్ని బట్టి తీసే ఇన్ఫ్లెన్స్ తప్పు ఇన్ఫ్లెన్స్ ఏమిటి జాగ్రత్త స్థానము స్వప్న స్థానము ఒక్కటే జాగ్రత్త స్థానంలో ఆత్మస్వయం ప్రకాశము కాకుండా మిక్స్ అయిపోయి ఉన్నది కాబట్టి స్వప్న స్థానంలో మాత్రం స్వయం ప్రకాశం చెప్పడానికి వీలు లేదు రెండు ఒకటే అనే ఇన్ఫరెన్స్ తప్పు అక్కడ చూసిందే ఎక్కడ చూస్తాడు అన్నది కరెక్ట్ కానీ అక్కడ చూసిందే ఎక్కడ చూసినా అక్కడ ఉన్న ఇంద్రియాలేవు ఇంద్రియో పదమాత్ ఇంద్రియాలన్నీ కూడా విరమించున్నాయి అని సంగ్రహవాక్యం వివరణ చెప్తున్నారు ఉపరేష్ హి ఇంద్రియూ స్వప్నా పశ్యతి బాజ్ ఇంద్రియములు ఉపసంహారమైనప్పుడు వీడు స్వప్నాలను చూస్తున్నారు కాబట్టి జాగ్రత్త అవస్థలో చూసిన వాటిని స్వప్నావస్థలో చూస్తున్నాడన్నంత వరకు కరెక్ట్ కానీ జాగ్రత్త అవస్థలో ఇంద్రియాలు కూడా ఉన్నాయి చూశాడు ఆత్మ కూడా ఉంది స్వప్నావస్థలో ఇంద్రియాలు లేవు ఆత్మ ఉంది చూస్తున్నాడు కాబట్టి ఆత్మ స్వయం ప్రకాశము అనేదానికి ఇది హేతుగా ఆ హేతుకి అర్థమేమీ లేదు నా అన్యస్థ జ్యోతిషవస్ తే ఆ స్వప్నమునందు ఆత్మ తప్ప ఇంకొక జ్యోతి సంభవమే కాదు అగ్ని సూర్యుడు చంద్రుడు ఇంద్రియములు అనే జ్యోతులు ఏమీ కూడా అక్కడ లేవు ఆత్మ ఒక్కటే ఉన్నది ఆ విషయాన్నే పైన మంత్రంలో చెప్పింది ఏమని తదు ఆ మాటనే చెప్పింది నా తత్ర రథ రథయోగా ఇత్యాది ఆ పదో మంత్రంలో చెప్పిస్తుంది ఏమని చెప్పిందంటే పదో మంత్రంలో అక్కడ రథాలు లేవు గుర్రాలు వాటి అన్నిటినీ మీరు సృష్టిస్తున్నారు అని చెప్పి అంటే జాగ్రత్త వ్యవస్థలో రథాలు ఉన్నాయి గుర్రాలు ఉన్నాయి వాటిని ప్రకాశింపజేస్తూ సూర్యుడున్నాడు చంద్రుడు ఉన్నాడు ఇంద్రియాలు ఉన్నాయి మనస్సు ఉంది కాబట్టి అవన్నీ ప్రకాశిస్తున్నాయని మేము చెప్పి తప్పించుకోవచ్చు ఆత్మ ఎక్కడా కనపడదు స్వప్నాలు స్థాయిలో లేవు గుర్రాలు లేవు ఇంద్రియాలు లేవు చూసేందుకు ఇంద్రియముల యొక్క సహాయం లేనేలేదు అయినా కూడా వీడు వాటిని ప్రకాశింపజేస్తున్నాడు సృష్టిస్తున్నాడు అంటే ప్రకాశింపజేస్తున్నాడు అని ఏమీ లేకున్నా ప్రకాశింపజే ఇంద్రియములు లేకున్నా ప్రకాశింపజేస్తున్నాడు కనుక ఆత్మస్వప్నమునందు స్వయం ప్రకాశము అనే విషయం స్పష్టమైపోతుంది తస్మాత్ అత్రాయం స్వయం జ్యోతి భవ్యేవా కాబట్టి అట్లాంటి స్వప్నావస్థయులు ఈ మానవుడు స్వయం జ్యోతి ఈ ఆత్మ పురుష అంటే పూర్ణ ఆత్మ మానవుడు కాదు స్వయం పురుష ఈ పూర్ణ ఆత్మ స్వయం ప్రకాశము అని మనకు నిర్ధారణ అయినది ఎప్పుడైతే స్వప్నావస్థయంలో ఆత్మ స్వయం ప్రకాశం అని కూడా మిగతా కలగా మూలంగా ఉన్నప్పటికీ సంకీర్ణముగా ఉన్నప్పటికీ అక్కడ కూడా ఆత్మయే స్వయం ప్రకాశము అని మనకు నిర్ధారితమవుతోంది అని చెప్పాడు చెప్పేప్పటికీ ఆత్మస్వయం ప్రకాశము అనే ఇది ఒక గొప్ప ఉపదేశం ఈ సకల జగత్తును ప్రకాశింపజేసేది నీ చైతన్యమే నీ చైతన్యంలోనే ఈ సకల జగత్తు ప్రకాశిస్తుంది అని జనకుడికి చెప్పాడు యాజ్ఞవర్తుడు జనకుడు మహానంద పడ్డాడు ఆయనకు అర్థమైపోయింది విషయం ఆయన అంటున్నాడు సోహం భగవతే సహస్రం దామి అయ్యా నేను చెప్పిన ఈ సత్యం నేను ఇంతవరకు నాకు తెలియజేయలేదు ఇప్పుడు నాకు అర్థమైంది ఏమిటో ఈ జగత్తును సూర్య చంద్రాదులు ప్రకాశింపజేసుకున్నారనుకున్నానే కానీ నా ఆత్మ చైతన్యమే ఈ జగత్తును ప్రకాశింపజేసుకోండి ఆత్మ చైతన్యం స్వయం ప్రకాశము అనే గొప్ప సత్యం నాకు మీరు బోధించారు ఈ సత్యానికి బోధించిన దానికి ప్రతిఫలంగా నీకు వెయ్య గోగులను ఇస్తున్నాను అంటే సరే అయితే అని ఆ వెయ్య గోగులు ఆయన తీసుకుని నేర్చకపోయేందుకు సిద్ధపడుతుంటే అదే ఆత్మస్వయం ప్రకాశము అని చెప్పేసి వెళ్ళిపోతే లాగా నాకు మోక్ష పర్యంతము చెప్పాలి కదా అత ఊర్ధ్వం విమోక్షాయూ ఇది ఆత్మస్వయం ప్రకాశము అనే విషయం నిర్ధారణ అయింది ఆ పైమాట కూడా మీరు చెప్పలేదు ఆ పైమాట ఎందుకు చెప్పాలి అంటే మోక్ష పది ఎంత మీకు చెప్పాల్సి ఉంటుంది నాకు అని ఆయన కోరుకున్నాడు ఈ మంత్రానికి భాష్యకారుల అవతారిక చాలా చక్కటి అవతారిక అవతారికను చూసి ఆ మంత్రాన్ని మనం తర్వాత క్లాసులో శచు శుక్రవారం క్లాసులో సెటిల్ చేస్తాం అంటే ఇలాంటి రా మ నమో ఓం నమో నశ